శ్రీ గురుభ్య నమ హరి శ్రీ మహాగణాధిపత శ్రీనివాసు కావ్యకుమాలతో ఆరాధించి తరించిన సాహితీమూర్తుల్లో అగ్రగణ్యైన మహాకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో ముత్యాలహారతి విశిష్ట నిత్య కైంకర్యాన్ని వెంగమాంబే నెలకొల్పారు ఈ ముత్యాలహారతి సేవ నేటికీ వైభవంగా కొనసాగుతున్నది ఆ స్వయం వ్యక్త అర్చామూర్తి శ్రీవేంకటేశ్వరస్వామి నామధేయాన్నే సదా స్మరించి దేవదేవుని సాన్నిధ్యంలో సహస్రమాసాల నిండు జీవితాన్ని సార్థకంగా పండించుకున్న పుణ్యమూర్తి వెంగమాంబ పద్దెనిమిది తిరుమలలోనే శ్రీవెంకటేశ్వరుణ్ణి స్మరిస్తూ వెంగమాంబ సజీవ సమాధి చెందారు తెలుగులో అన్నమయ్య తరువాత రాసులోనూ వాసులోను విష్ణు సాహిత్యాన్ని విరివిగా అందించిన మహాకవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వెంగమాంబ తెలుగు మీరాబాయిగా సుప్రసిద్ధురాలై పోతనతో సాటి అయిన భక్త కవయత్రిగా శ్రీనివాసుణ్ణి రసరమ్యాలైన కావ్యకుసుమాలతో పూజించి తరించిన సుమధుర సారస్వతమూర్తి తరిగొండ వెంగమాంబ ఈ కవయిత్ర రచనలు శ్రీవెంకటేశ్వరుని సాహితీ మందిరంలో వెలిగించిన అఖండ దీపాలు ఆ దీపకళికల కాంతులు ఈనాటికి నిరంతరం ఆ తిరుమలేశుని దివ్య వైభవాన్ని అక్షరంగా ప్రకాశింపచేస్తున్నాయి తిరుపతికి పశ్చిమాన వంద కిలోమీటర్ల దూరంలో తరిగొండ గ్రామంలో ప్రభవించి మధుర కవితాసుధాధారలతో శ్రీవేంకటేశ్వరుణ్ణి అభిషేకించి తరించిన తెలుగు కవయిత్రి అఖిలాంధ్ర జనయిత్రి తరిగొండ వెంగమాంబ ఆమె కవనం ధాతుమాతు సమ్మేళనం ఆమె శైలి సౌందర్య పదబంధ కేళి నిసర్గరమీయ హేళి పదమైన పద్యమైన ద్విపదయైన మాధురీబంధురం రసమయ సుందరం భక్తిభావనా మందారం శ్రీనివాసుడితో సంభాషించి సంతోషించి సరస కవితలు వినిపించి ప్రత్యక్షానుభూతి పొందిన ధన్యజీవి పాటలతోనే కాదు పాటల కవిత్వ పాటలంతో పద్యాలతోనే కాదు అనవజ్య హృదయత్తాత్విక విద్యతో వెంకటేశ్వరుణ్ణి వినిపించి నివాళులర్పించిన బహుముఖీన ప్రజ్ఞాశాలి యక్షగాన రచనలో సమగ్ర కథనాచాతుర్యం సృజనాత్మక కవితా కైంకర్యం ప్రశ పాత్రోచిత భాష ప్రవేశపెట్టడం ఒక ప్రత్యేకత బాలభాష మాండలికాల యాస ఈమె విశిష్టత వేదాంత సంబంధాలైన రాజయోగసారం యోగవాసిష్టం వంటి రచనలలో మిన్నుముట్టిన తాత్వికత భక్తిభావనలో శృంగార యోచనలో పరాకాష్ట ఈమె భావుకత తన కవిత్వంతో స్వామిని మెప్పించుట ఈమె యొక్క ఘనత ప్రతిరోజు ప్రభుని సన్నిధిలో వెలిగేది ఈమె కర్పూర హారతి ఈ మహాయోగిని దివ్యప్రాణజ్యోతికి అదే జన్మ సార్థకత వాయల్పాడు సమీపంలో గల తరిగొండ గ్రామంలో ప్రభవించి మధుర కవితాసుధాధారలతో శ్రీవెంకటేశ్వని అభిషేకించి తరించిన తెలుగు కవయిత్రి అఖిలాంధ్ర జనయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఆమెకు సహజంగా అలవడిన కవితాశక్తి గురూపదేశం వల్ల కలిగిన పాండిత్య స్ఫూర్తి బహుగ్రంథ పఠనం వల్ల లభించిన దీప్తి ముప్పేటలుగా అల్లుకొన్న మూర్ధన్యమూర్తి శ్రీ వేంగమాంబ తన వాంగ్మయ జీవితం తిరుమలాధీశ్వరుడికి ముచ్చాలహారతి చేసిన భక్త శిఖామణి ఈ తరుణి తిరుమల వెంకటేశ్వరుడు తరిగొండ నరసింహుడు అభేదమూర్తులని భావించి సంభావించి ఆత్మార్పణ గావించి సహస్ర చంద్రదర్శనం చేసి సజీవ సమాధిలో ప్రవేశించి సప్తగిరేంద్రుల్లో సమైక్యమొందిన సిద్ధయోగిని మహాతపస్విని శ్రీ తరిగొండ వెంగమాంబ ఆమె తిరుమల రచించిన కృతుల్లో అగ్రగణ్యమైన శ్రీవేంకటాచల మహాత్మ్యం పద్యకావ్యంలోని స్తుసుందరమైన శ్లోకాన్ని శ్రవణంచేసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాన్ని మన హృదయాల్లో వైభవంగా జరుపుకుందాం శ్రీకాంతత్మ సరోజ చండకిరణం సీతంశుబింబానం శ్రీకంఠాబ్జజ సుతంఘ్రికమల తీతమనేకగోళం పరం సర్వం స్వాం తేషకరాధ్యక్షేహం సదా స్వాం తరిగొండరాధ్యక్షేహం శాంతి శాంతి శాంతి ఓ తత్స్రహ్మార్పణమస్తు